ప్రేజ్ లాడ్ అందరికీ మనం ప్రేయర్ ని స్టార్ట్ చేసుకున్నాము ఈ రోజు స్కై ప్రారాధనలో జాయిన్ అయిన మీ అందరికీ మన ప్రభువైన క్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మనం ప్రార్థనతో యొక్క మీటింగ్ ఆరంభించుకున్నాము మన మధ్యలో ఉన్న సుజాత సిస్టర్ స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు తర్వాత క్యాటన్ సిస్టర్ పాట పాడతారు ప్రేజ్ లాడ్ సుజాత ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహాగనుడ సర్వశక్తిమంతుడ సార్వభౌముడమైన ఎస్య్య మహిమలో నివసించి నా తండ్రి నీకు వందనాలు వందనాలు కృతజ్ఞత స్థుతులు ప్రభ ఇంత మటుకు మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు కొరకై నీకు వందనాలు చెలిస్తున్నాం ఇంత మటుకు మమ్మల్ని కాచి కాపాడిన దేవుడు నీకు వందనాలు ప్రభ నా విమోచకుడు సజీవుడుమైన దేవ నీకు వందనాలు చెల్లిస్తున్నాం మృతుల నుంచి ప్రభానతడి మృతిని గెలిచి లేచిన దేవుడు నాయన నీకు వందనాలు ప్రభ మృత్యుం చేయడవు నీకు వందనాలు నీకే స్తోత్రములు ప్రభ అగ్ని స్వరూపడా నీకు స్తోత్రంలు నీకే వందనాలు చెల్లిస్తున్నాం నాయన ఈ సాయంత్రకాల సమయం అందు ఇచ్చిన యొక్క సమయం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ ఎన్ని నీకు కృతజ్ఞాస్ చెల్లించినా సరిపోవు నాయన అంత గొప్ప దేవుడవు అంత మహిమ గల దేవుడవు ప్రభానతండి నోటి మాట చేత సర్వ సృష్టిని నిర్మించిన దేవుడవు నీ యొక్క కార్యములు గొప్ప కార్యములు ఆశ్చర్య కార్యములు ప్రభ ప్రతి కార్యంను బట్టి నీకు కృతజ్ఞతాస్తి చెల్లిస్తున్నాం నాయన మనుషులకు నివాస యోగ్యంగా ఈ భూమిని చేసిన దేవుడు ప్రభాన తండ్రి ఈ దినమంతా కూడా ప్రభా నీ యొక్క కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ సాయంత్రకాల కూటంలో ప్రభాన తండ్రి వాక్ ద్వారా మాతో మాట్లాడండి ప్రభన తండ్రి ప్రతి ఒక్క బిడ్డ యొక్క అవసరతలు ప్రభ అతని విజ్ఞాపనలు వారు చెప్పుకున్నవి చెప్పుకోలేనివి ప్రభ ఏ ఉన్నా కూడా ప్రభ సమస్తం ఎరిగిన దేవుడవు సమస్త చింతలను బాధలను ప్రభ మీ తీసుకొని వస్తున్నాం నాయన ప్రభన బిడ్డకు మీరు సంపూర్ణ విడుదల దయచేయండి వాక్యం వీనుటకు ప్రభ వీనుటకు శక్తి దయచేయండి వినుటకు ప్రభ మహనస్సు దయచేయండి ఆత్మీయ నేత్రములను వెలిగించండి ప్రభ వాక్యం గ్రహించి గైకొనున్నట్లు నీ కృపలు ప్రతి బిడ్డని పరశుదాతం చేత ముద్రించండి నా ప్రభ నా రక్షకుడవు ప్రభ సజీవుడు నాశ్రయ దుర్గమైన నతండ్రి నీకే వందనాలు తెలిస్తున్నాం ఇంత మటుకు ప్రభ నండి వాక్యం ద్వారా ప్రభ మాటల ద్వారా నచ్చండి ప్రార్థనల ద్వారా ప్రభ ఇక టీవీని ప్రభ నడిపిస్తున్నారు నాయన ఇక ముందుకు కూడా ప్రభ దిక్విజయంగా నడుచుటకు ప్రభ నీకు రాక దినం పర్యంతరం ప్రభ ప్రతి ఒక్క బిడ్డ సిద్ధపడుటకు ప్రతి ఒక్కరు వాక్యంను బోధించుటకు ప్రభ వాక్య ప్రకారం నడుచుకుంటకు కృపణ అనుగ్రహించండి అతని ఈ సాయంత్రకాల సమయం ప్రతి ఒక్కరిని ప్రభా మీరు పేరు దీవించండి ముట్టండి రానయన్న బిడ్డలందరూ నడిపించమని ఏ సయ్య శక్తి కలిమంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె సిస్టర్ థ్యాంక్ యూ అక్క ప్రైజ్ సిస్టర్ మీరు పాటపడం సిస్టర్ నా కొండ కొట్ట నీవే నా ఉన్నత దుర్గము నీవే నా ఏ నా కొండ కొట్ట ీవే న ఉన్నత దుర్గమునివే నే సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా హేషయ చోటు నీవే నా ఉన్న దుర్గమునివే నా ఏ సయ్యా నా కొండ కోట నీవే నా దాగు చోటు నీవే నా ఉన్నత దుర్గమునివే నా ఏ సయ్యా ఆపత్కాల మందు ఆదుకున్నే దేవుడవు కష్ట నష్ట మందు కనికరించే దేవుడవు ఆపత్కాల మందు దేవుడవు కష్ట కనికరించే దేవుడవు ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా నా కొండా కోటా నీవే నా దాగు చోటు నీవే నా ఉన్నత దుర్గము నీవే నా ఏ నా కొండా నీవే నా దాగు నీవే నా ఉన్నత దుర్గము నీవే నా ఈ సయ్యా సింహం పోలిన దని దేవుడవు నీవే సింహం నోల్న ముసిన దేవుడవు నీవే సింహం పోల్న దని దేవుడవు నీవే సింహం నొల్లన మూసినేవుడవునివే ఏ సయా ఏ సయ ఏం నా కొండ కొట్టీవే నా దగు చోటు నీవే నా ఉన్నత దుర్గము నా ఏ నా కొండ ప్రైజ్ లాడ్ అక్క థ్యాంక్ యూ అక్క మన మధ్యలో ఉన్న శాంతం సిస్టర్ మనకు వాక్ ఆయన అందిస్తారు ప్రైజ్ లాడ్ సిస్టర్ మీరు వాక్యంలోకి నడిపించండి సిస్టర్ అందరికీ ప్రైజ్లా ప్రార్థన చేసుకుందాం స్తోత్రం స్తోత్రం స్తోత్రం ప్రభా మహాగణుడ మహోన్నతుడ సర్వాధికారి సర్వశక్తి మంతుల పరిషితుడ మీ బంగారు పాదాలకు వంద నాలుగు స్థుతులు నాయన అయ్యా ప్రభ ఈ దినమంత ప్రభ కృపల మమ్మల్ని భద్రపరిచిన ఆయన అయ్యా ప్రభ నీ సజీవమైన రకాల కింద భద్రపరిచిన నాకు నీకు వంద నాలుగు ప్రభ కృతజ్ఞతా స్థుతులు నాయన నమ్మ తగిన దేవుడవు దేవాతి దేవుడవు రాజాతి రాజులవు ప్రభ గొప్ప దేవుడవు నాయన కృపాకరీకిరం గల దేవుడవు కరుణ మేడవయ్యా కోట్లాది స్థుతులు స్తోత్రాలు నాయన తండ్రి నీకే వందనారు ప్రభావ స్థుతి స్తోత్రం ప్రభావ మీ చేసిన మేలు ఉపకారాలకు నాయన ఎంత ప్రభావ మేము స్థుతించిన నాయన నేను కూడా మేము తీర్చుకోలేం ప్రభావ పరిశుద్ధానికి వందనాలయ్యా ఇదిగో నీ పాదం దగ్గర మొదలుపడుతున్నాం ప్రభావ రాత్రి కాల సమయంలో ప్రభావ నీ వాక్యం మేము ధ్యానించుకుంటున్నాం ప్రభా అయ్యా మీరు తండ్రి మాలోని మాట్లాడం బ్రవ్వ నీ వాక్యం ద్వారా బాబా ప్రతి మీరు మాట్లాడండి పరిశుద్ధుడా నీకే వందనాలు బాగా మా మా ఆలోచనలన్నీ కొట్టివేయండి రజ ఏసయ్యా నీకే స్థుతి స్థ్రాన్ని నాయన పరిశుద్ధుడానికే వందనాలు బ్రవ్వ అయ్యా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడని నాయన మా ప్రతి మాట్లాడమని నీ ఆత్మ నడిపింప మాకు దయచేయమని నీ కృపల మూలందరినీ బద్రపరచమని ఏసయ్యా తండ్రి తండ్రి మేము వాక్యము ప్రభా మేము వినాల ప్రభా సహాయం చేయండి ప్రతి ఆటంకాన్ని తొలగించమని వేసున్నాము మన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె అందరికీ ప్రయత్నం మార్క్స్ తర్వాత తొమ్మిదో అధ్యాయము పద్నాలుగో వచనంలో వారు దృశ్యల వద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడి ఉటయ్యూ శాస్త్రులు వారితో తరించుట్యూ చూచిరి వెంటనే జన సమూహం ఆయనను చూచి మిగుల విభ్రాంతి నంది ఆయన యొక్కకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనము చేసిరి వారు శిష్యులు యేసుప్రభు దగ్గరికి శిష్యులు ఆయన యొక్కకు వచ్చి చుట్టూ కూడి ఉండట చూస్తున్నారు శాస్త్రులు యేసుప్రభుతో మాట్లాడట ఆయనతో వాదించటం కూడా చూస్తున్నారు వెంటనే జన ఆయనను చూసి మిగిలిన విభ్రాంతి నుండి ఆయన వద్దకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనం చేసిరి అప్పుడు ఆయన దేనిని మీరు దేని గురించి నాతో వారితో తర్కరించు చున్నారని వారు నడగగా జన సమూహంలో ఒకడు బోధకుడ పట్టిన నా కుమారుణ్ణి మీ వద్దకు తీసుకొని వచ్చి అది ఎక్కడ వాణిని పట్టునో అక్కడ వాణిని పడత్రోయను అప్పుడు వాడు మురుగు కార్చుకొనచ్చు పండ్లు కొనుక్కు కొనచ్చు మూర్చిళ్ళును దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితుని కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను ఇక్కడ ఏసు కొందరు శాస్త్రులు కొందరు జనసమూహం అంతా వచ్చి యేసు ప్రభుత్వం అడుగుతున్నారు తక్కకరిస్తున్నారు అయితే మీరు దేని గురించి మాట్లాడుతున్నారు దేని గురించి అడుగుతున్నారని అయే సూర్యప్రభు ఆ జన సమూహంలో జన సమూహం ఆయనతో మాట్లాడుతున్న వాళ్ళతో అడుగుతుంటే అప్పుడు ఆ జన ఆయన వచ్చి అంటున్నాడు అయ్యా నా కుమారుడికి మూగ దయ్యం పట్టింది అది ఆయనని ఎక్కడ పడుతుందో అక్కడ ఆయనను పడదొస్తుంది నీళ్ళల్లో పడదొస్తుంది అగ్నిలు కూడా పడదొస్తుంది అయితే మూగ దయ్యం పట్టిన నా కుమారుడిని నీ వచ్చి తింది అది ఎక్కడ వాడిని పట్టునో అక్కడే వాడిని పడుతున్నాను అప్పుడు వాడు నురుపు కాచుకొని పండ్లు కొనుక్కుని మూర్షులు దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగింది కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను నీ శిష్యుల దగ్గరికి మూహ దయ్యం పట్టిన ఆయనని మూర్ష రోగం దగ్గరికి నీ శిష్యుల దగ్గరికి తీసుకొస్తే అది స్వస్థ ఆ దయ్యాన్ని వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయింద్రయ్యా అనని యస్సు ప్రభుకి చెప్తుంది అందుకైనా విశ్వాసం లేని తరం వర్లాగా నేను ఎంతకాలం నీతో ఉండును ఎంతవరకు మిమ్మల్ని సహింటును వాణిని నా యొక్కకు తీసుకొని రండి అని వారితో చెప్పగా వారు ఆయన యొద్కు వారు ఆయన వాని తీసుకొని చూడగానే వాణిని విలవిలలాడించు కనుక ఆయన వాడు నేల మీద మురుగు పొరలాడుచున్నాడు ఇప్పుడు ఏసుక్రభుని ఆ దయ్యం చూస్తుందో అది ఏం చేస్తుందంటే ఆయన జోడంగానే బిలవిల్లాడిపోయింది విలవిల్లలాడించి నేల మీద పడి నురుగు కాచుకొని చూ పొరలాడుతున్నాడు ఆయన అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంత కాలమైనదని వాణి తండ్రిని అడుగగా అతడు బాల్యము నుండియే అది వాణిని నాశనం చేయవలనని తరచుగా అగ్నిలోనూ నీళ్లలోనూ పడతయినను ఏమైనాను నీ వలన అయితే మా మీద కరికెర మాకు సహాయము చేయమా నేను అయితే ఈ దయ్యము ఏం చేస్తుందంటే ఆయనను నాశనము చేయాలని ఆయన నేం చేస్తుందంట నీళ్ళల్లో పడదోస్తుందంట అగ్నిలో పడదొస్తుందంట కొన్నిసార్లు కొన్ని దయ్యాలు మనుషులను పడితే ఒక అమ్మాయి చెప్పింది ఒక బావి కడిగిపోతే ఆ బావిలో దూకు దూకు దూకు అతని శబ్దం వినపడుతుందంట ఆమెకు కొన్ని దయ్యాలు అలాంటి దయ్యాలు ఉంటాయి ఈయనను కూడా ఆ మూర్ఛ రోగము అది నీళ్ళల్లో ఆయనను ఎట్లయినా కానీ ఆయనను చంపి తీసుకుపోవాలని ఆయనను నాశనం చేయాలని ఆయనని నీళ్ళలోనూ అగ్నిల్లోనూ పడత్రోస్తుంది ఉరుగు కాచుకొని ఆయన మూర్చెల్లుతున్నాడు అందుకు ఆయన తండ్రి ఏమంటున్నాడే ఇది సంభవించి ఎంత కాలం అయింది అనని ఆయనను అడిగినప్పుడు అతడు బాల్యము నుండియే అగ్నిలోను వాడిని పడత్రోయను నీళ్ళలోనూ పడతోయను ఏమైనాను నీ వలన వచ్చి అంటున్నాడు ఏమైనాను నీ మాకు సహాయము మా మీద కనకర మాకు సహాయము చేయమో నేను అందుకేసు నమ్ముట నీ వలన అయితే సమస్తము సాధ్యమే ఇది చిన్నప్పటి నుంచి పట్టుంది ఈయన యవనస్తుడుగా ఉన్నాడు అయినా కాని నమ్ముట నీ వలన అయితే నమ్మితే దేవుని కార్యము చూస్తా అంటున్నాడు నువ్వు నమ్ముట నీ వలన నమ్మువానికి సమస్తము సాధ్యము మనం నమ్మితే దేవునికి అసాధ్యం ఏది కూడా లేదు ఆయన చిన్నప్పటి నుంచి ఆ మూర్క్ష ఆయనను నీళ్ళలో పడేస్తుంది అగ్నిలో పడేస్తుంది కానీ వాళ్ళ తండ్రి పతిములాడుతున్నాడు అయ్యా నీ వలన నీ వలన అయితే ఏమైనాను నీ వలన అయితే మాకు సహాయము చేయండి అంట అందుకే సుప్రభు నువ్వు నమ్మిట నీ వలన అయితే నువ్వు నమ్మితే నీకు అసాధ్యం అంటే ఏది కూడా ఉండదని చెప్పి ఆ చిన్నవాణ్ణి చూసి నమ్ముచు ఆ చిన్నవాణ్ణి తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను జనులు గుంపు కూడి తన ఎద్దకు పరిగెత్తుకొని వచ్చిట ఏసు చూసి మూహవైన చెవిటి దయ్యమా వాణిని వదిలిపో ఇక వాణిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించున్నానని చెప్పి అపవిత్రాత్మను గర్దించాను అప్పుడు అది కేక వేసి వాని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను అతడు వాడు అంతటా వాడు చచ్చిన వాణి వలే ఉండేను కనుక అనేకులు వాడు చనిపోయినని అయితే ఏసు అని చెయ్యి పట్టి లేవనతగా వాడు నిలవబడేను ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతేమని ఏకాంతమున ఆయనను అడిగిరి అందుకు ఆయన ప్రార్థన వలననే కానీ మరి దేని వలనయనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను అయితే ఏసు శిష్యులు కూడా ఎప్పుడు యేసు ప్రభుతోనే ఉన్నారు ఏసు ప్రభు చేసారు యేసు ప్రభు ఎలా ప్రార్థిస్తున్నాడో అలా వీళ్ళు కూడా ప్రార్థిస్తున్నారు అయితే ఇక్కడ వాళ్ళు శిష్యులు అమోహదయాన్ని నిలగొట్టలేకపోతున్నారు అందుకంటే యేసు ప్రభు నేను ఎంత కాలము మీతో కూడా ఉంటాను ఎంతవరకు నేను మిమ్మల్ని సహిస్తాను విశ్వాసం లేని మూర్ఖ తరం వర్లారా అంటారు విశ్వాసం లేని తరం వర్లరా ఎంత కాలము నేను మీతో కూడా ఉండును ఎంతవరకు మిమ్మల్ను సహితును అంటే వీళ్ళలో విశ్వాసము ఇంకా పరిపూర్ణ విశ్వాసము వీళ్ళకు రాలేదు శిష్యులు అందుకు ఏసు ప్రభుని చూసి అడుగుతారు అయ్యా మేము ఆ సైతాన్ని మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయినాము అంటే కొన్ని మంది అవి ప్రార్థన వలన అంటే ఉపవాస ప్రార్థన వలనే ఇలాంటి దయ్యాలు వదిలిపోతాయి అది ఎంతోసేపు ఆ మూగదయ్య ఆ మూగ దయ్యం బట్టిన ఆయన ఎంతోసేపు అది వెలవిలలాడించి ఆయనను లాస్ట్ కు ఆయన చనిపోయిన వాళ్ళు చనిపోయిన ఆయననని జనులందరూ అనుకునేలాగా అంతసేపు ఆయనని ఆ దయ్యము ఆయనలో ఉండి పనిచేసింది అయితే యేసు ఎప్పుడైతే దాన్ని గద్దించిండో అపవిత్రుడు దయ్యమా ఈయని వదిలి పొమ్ము అని ఎప్పుడైతే మూగమైన చెవిటి దయ్యమా వాణిని వదిలిపోమ్ము ఇక వాణిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించున్నానని చెప్పి అపవిత్ర ఆత్మను అప్పుడు అది పెద్ద అది కేక వేసి వాని ఎంతో విలవిల్లాడించి వదిలిపోయాను అయితే యేసుప్రభు అంత శక్తి వీళ్ళు పొందుకోలేదు అయితే యేసుప్రభు అంటున్నాడు ఇలాంటి దయ్యము పోవాలంటే ప్రార్థన వాళ్ళన్నా ఇంకా ప్రార్థన చేస్తున్నారు ఇంకా ఉపవాస ప్రార్థనలు ఉపవాస ప్రార్థనలు చేసి నా శక్తిని మీరు పొందుకోండి అని ఏసు ప్రభు తన శిష్యులకి చెప్తున్నాడు ఇక్కడ కూడా మనము ఎస్తేరు గ్రంథంలో చూస్తాము ఎస్తేరు గ్రంథము ఐదో మొదటి వచనం మూడవ దినం ముందు విస్తర్ గ్రంథము నాలుగో అధ్యాయంలో పదార వర్షంలో అంటడు నీవు పోయి సూషాను సూషాన్ నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి దినములు అన్నపానములు చేయకుండాడి నేను నా పనిగతులను ఉపవాసం ఉందము న్యాయ వ్యతిరేకముగా ఉన్నను నేను రాజు నద్దకు నేను నశించినా నశించేదను అటువలే మొద్దకై బయలుదేరి ఎస్తేరుకు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారము జరిగించాడు ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తున్నాము మొద్దకాయని చూస్తున్నాం మొద్దకై ఆయన దేవుని అందు భయభక్తులు గలవాడు ఆయన ఒక మొదకయ్యి ఒక యూదుడు యూదులు ఎవరికి కూడా నమస్కారం చేయరు వాళ్ళు నమస్కారం చేసినా కానీ ప్రతి నమస్కారము చేయరు అయితే ఎస్ఆర్ రాణి ఎస్టారు ఆయన మొద్దక యొక్క పిన తండ్రి కూతురు అనమాట ఆయనకు చెల్లెలు అవుతుంది అయితే ఎస్ఆర్ తల్లిదండ్రులు చనిపోతే మద్దకాయ వచ్చి ఎస్ఆర్ ఆమెను తీసుకొని తన బిడ్డగా ఆమెను స్వీకరించి ఆమెను పెంచుకుంటాడు అయితే వస్తీరాణి ఒక విందు చేయించినప్పుడు రాజు వస్తీరాణిని రా అందరికీ ఆమె అందం చాలా అందంగా ఆమె ఆమెను గురించి అందరికి చూపించాల ఇరవై సంస్థానముల మీద అగస్వత్ అగస్వత్ రోజు రాజు మీద పెద్ద అయితే ఆయన గొప్ప బిందు చేయిస్తున్నాడు అందరిని పిలిపించిండు పిలిపించి అందరికీ వస్తీ రాణి రాణిని అందరికి చూపించాలా ఆమె సౌందర్యం చూపించాలా అని ఆమెను రమ్మని మనుషులను పిల్వల్ని అంపితే ఆమె రాజు సమూహంకి రాదు అయితే ఈమె పిలువ నమ్మితే రాలేదు ఈమెను ఏం చేయాలని ఆయన కింద ఉన్న వాళ్ళను అడిగినప్పుడు ఆధిపోతులను అడిగినప్పుడు వాళ్ళంటారు రాజా నీ భార్య నీ భార్య నువ్వు పిలిస్తేనే రాలేదు రేపు మా భార్యలు కూడా మమ్మల్ని లెక్క చేయరు మేము పిలిచినా కూడా వాళ్ళు రారు కాబట్టి మీకు అనుకూలమైతే బస్తీ బదులు వేరే రాణిని ఉంచాలా అప్పుడే అని అప్పుడే వీళ్ళకి వీళ్ళకి అర్థమైంది భర్త మాటకి వీళ్ళు లోపడలేదు కాబట్టి రాజు రమ్మంటే రాలేదు రాజు మాట తిరస్కరిస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలని చెప్పి జనులు తెలుసుకుంటారు అప్పుడు మా భార్యలు కూడా మాకు లోబడతారు అని వాళ్ళు ఆలోచన చెప్పినప్పుడు రాజుకి ఆలోచన యుక్తంగా ఉంటది మంచి ఆలోచన అని అని చెప్పి అయితే లోక అంత ఆయన ఇరవై ఏడు సంస్థానంలో హిందూ దేశం అంటే మన ఇండియా మొదటి అధ్యాయంలో ఉంటది ఇండియా నుంచి ఇంకా కూసు దేశం వరకు హిందూ దేశం మొదటి అధ్యాయం మొదటి వర్షంలో అగస్వ రోజు దినములలో జరిగిన చర్యల వివరము హిందూ దేశం మొదలుకొని కూసు దేశం వరకు నూట ఇరవై ఏడు రోజు ఏలిను నూట ఇరవై ఏడు సంస్థానంలో ఆయన ఏలిండు అంత పెద్ద రాజు అయితే అంద నూట ఇరవై ఏడు సంస్థానంలో ఉన్న అందరికీ ప్రకటన ఇచ్చిండు ఎవరైతే సౌందర్యం స్త్రీలు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి రాణి ఆవిటకు అర్హత ఉందా లేదా అని తెలుసుకోమని ఆయన చెప్పినప్పుడు ఎస్ఆర్ కూడా ఆ వసకై పంపిస్తాడు పంపించినప్పుడు ఆమెకు అగస్సు రాజు రాజుకి ఎస్తర్ రాణిని చూడంగానే ఆమె పట్ల దయ పుట్టింది ఆమె ఎస్కర్ రాణి కూడా చాలా సౌందర్యవతిగా ఉంటది దేవుని ఎందు భయభక్తులుగా ఉంటది అయితే రాగస్వరోజు రాజు ఎస్ఎర్ ఎస్టర్ రాణిగా స్వీకరించిండు రాణిని కిరీటము రెండో ధ్యానంలో చూస్తున్నాము ఆమెకు కిరీటము పెట్టి ఆమెను రాణిగా స్వీకరించి అయితే మద్దకాయ కూడా రోజు అక్క రాజు సంస్థానం దగ్గరికి వెళ్తాడు అక్కడ కూర్చొని ఉంటాడు అయితే అగస్వ రోజు రాజు యొక్క ఆ మంత్రిలలో ఒక ఆయన ఆయన వస్తుంటే అందరూ లేచి ఆయనకు నమస్కారం చేస్తాడు అందరూ వంగి నమస్కారం చేస్తుంటే మొద్దకాయ అయితే అసలు లేయడు నమస్కారం పెట్టాడు అసలు ఆయనను పట్టించుకోడు అందరూ ఆయనకి ఆయన అక్కడ పని చేసే వాళ్ళందరూ అంటారు ను హామానికి భయపడవా నువ్వు ఆయన వస్తుంటే నమస్కారం చేయవు ఎందుకు లేయవు ఆయన ఎందుకు నమస్కారం పెట్టవు అనంటే నేను యూదుడను నేను ఆ పని చేయాలను నేను ఎవరికి నమస్కారము పెట్టను వాళ్ళు పెట్టినా తిరిగి నేను నమస్ ప్రతి నమస్కారము చేయను నేను యూదుడను దేవునికి తప్ప నేను ఎవరికి నేను నమస్కరించను అని మొద్దకాయ కచ్చితంగా చెప్పేసేటప్పటికి ఈ అమ్మానికి చాలా కోపం వచ్చి అమ్మానికి చాలా కోపం వస్తుంది అయితే ఈ ఆమ ఈ మొద్దకాయ ఎవరు ఈయన ఏ వాంసస్తుడు అది తెలుసుకోమని చెప్పినప్పుడు ఆ ఆయన యూదుడని తెలుస్తుంది ఈ యూదుల్ని అసలు బ్రతుకునియకూడదు వీళ్ళందరినీ సంపాల అని చెప్పి ఆ ప్లాన్ వేసుకొని దాని దగ్గరికి పోయి రాజా నువ్వు చెప్పే అన్నీ పాటిస్తున్నారు ఒక్క జనం మాత్రము పాటించుకోవటం లేదు నీ ఆజ్ఞలు వినటం లేదు నిన్ను అసలు నువ్వు చెప్పిన ఆజ్ఞలు ఏది కూడా వాళ్ళు నడుచుకోవటం లేదు నీకు వ్యతిరేకంగా ఉన్నారు ఒక్క జాతి వారు అనని చెప్తే అయితే నువ్వు వాళ్ళందరినీ నశింపజేయమని రాజు ముద్ర వేసిన రాజు ఉంగరంతో ముద్ర వేసి తీసుకొస్తారు అప్పుడు ఈ సంగతి అమ్మానికి ఈ సంగతి మొద్దకాయకి తెలిసినప్పుడు మొద్దకాయకి తెలుస్తుంది యుగులందరికీ తెలిసిపోతుంది అందరూ ఎవరిళ్ళలో వాళ్ళు ధూలి బూడుద నెత్తి మీద పోసుకొని కట్టుకొని అందరూ ఏడుస్తూ ఉంటారు అయితే మొద్దకాయ కూడా ఏడుస్తూ నెత్తి మీద ధూలి దుమ్ము పోసుకొని ధూలి పోసుకొని గోడె కట్టుకొని ఎస్ఆర్ దగ్గరికి వస్తాడు అక్కడ అయితే రాదు కోట ముందు ఎవరు కూడా గోనె పట్ట కట్టుకొని ధూళి నెత్తిని పోసుకొని రాజ అంతపురం దగ్గరికి రాజభవనం దగ్గరికి వెళ్ళకూడదు అనమాట అయితే మొద్దక నెత్తి మీద ధూలి పోసుకొని అక్కడ ఏడుస్తా కూర్చొని ఉంటే ఎస్తారు రాని చూసి ఆయనకు కొత్త బట్టలు ఇచ్చి నువ్వు తొందరగా గోనె తీసేసుకో ఇదిగో ఈ వస్త్రాలు ధరించుకోమని పని వాళ్ళ చేత కొత్త బట్టలు ఇచ్చి పంపితే మద్దకాయ ఆ బట్టలు ఆయన తీసుకోడు ఈ బట్టలు కట్టుకున్న మాత్రాన మా యూదురు అందరికి వచ్చిన బాధ పోదు మేమందరూ మమ్మల్ని అందరినీ కతివాత మమ్మల్ని నశింపజేయటానికి ఆమాను గొప్ప పథక పథకం వేసి చేసిండు అనని మొత్త నువ్వు ఎస్తరానికి చెప్పమంటాడు ఎస్తారాని అంటది మద్దకాయ అంటాడు నువ్వు రానివి కదా నువ్వు రాజు భార్యవి కదా నువ్వు చెప్తే రాజు వింటాడు నువ్వు చెప్పమన్నప్పుడు అమ్మ అంటది ఇంకా ముప్పై దినముల వరకు రాజు అంతపురంలో వెళ్ళటానికి వీలు లేదు ఆయన రమ్మని పిలిస్తే తప్ప నేను ఆయనతో మాట్లాడటానికి వీలు లేదు ఆయన అంతపురంలో వెళ్ళటానికి వీలు లేదు ఒకవేళ నేను వెళ్ళినా కానీ నేను చనిపోతాను కత్తి చేత నేను చనిపోతానని అక్కడ ఆమానికి ఆమె ప్రత్యుత్తరం ఇచ్చినా కానీ ఆమాని అంటాడు ఆమెను అర్థం చేసుకోడు ఆమె మర్దకై ఆమాను కాదు మద్దకయి ఆమెను ఇస్తారు రాణిని అర్థం చేసుకోడు ఆమెను బాధ పెడతా కూడా తన జనులందరినీ నశించిపోతున్నారని ఆమె ఎంతో భేదంతో అయితే రాజు దగ్గర నుంచి పిలిపి వస్తేనే కానీ రాజు దగ్గర వెళ్ళడానికి వీటే ఆమె వెళ్ళినా కానీ ఆమె మరణానికి పాత్రాలు అవుతాన్ని నేను అక్కడికి వెళ్ళినా కానీ నేను చనిపోతాను అనంటే ఆమెను అర్థం చేసుకోకుండా మద్దకాయ అంటాడు నాలుగో అధ్యాయము పద్నాలుగో చిన్నంలో నీవు ఈ సమయమున ఏమీ మా మాట్లాడక మౌనముగా ఉన్నాయడలా యూదులకు సహాయమును విడుదలయు మరి దిక్కు నుండి వర్షును కానీ నీవు నీ ఇంటి వారును నశించుదురు నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చిటివేమో ఆలోచించుకో ఆలోచించమని చెప్పాను అప్పుడు వేస్తేరు మద్దతు అయితే ఇలా మరలా ఇతను కనబడిన యూదులందరినీ సమాజం మందిరములకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం అన్నపానములు చేయకుండు నేను నా పనికత్తులను కూడా ఉపవాసం ఉను ప్రవేశించిట న్యాయము న్యాయ వ్యతిరేకముగా ఉన్నను నేను రాజు నద్దకు ప్రవేశించేదును నేను నశించినా నశించేదను అటువలనే మద్దకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించేను అయితే తొమ్మిదవ అధ్యాయం పదే అధ్యాయంలో అంటూ నాలుగో అధ్యాయం పదే వచ్చిన పిలువబడక పిలువబడక పురుషుడే స్త్రీయే కానీ రాజు యొక్క అంత అంత అంతర గృహమున ప్రవేశించినట్లుగా రతుకున్నట్లుగా రాజు తన బంగార తండమును ఎవరి తట్టు చూపునో వారు తప్ప ప్రతి వాడును సంహరింపబడున ఆజ్ఞ కలదని రాజు స్నేహితులందరినీ అతని సంస్థానంలో నున్న జనులందరికీ తెలిసి ఉన్నది నేటికి ముప్పది దినములకు రాజునద్దకు ప్రవేశించుట నాకు పిలువబడలేదని చెప్పాను వారు ఎస్త మాటలు మొద్దకై తెలుపగా చెప్తుంది ఇంకా ముప్పై దినాలు దాకా నేను రాజు నద్దకు వెళ్ళి మాట్లాడటానికి లేదు కానీ వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళటానికి లేదంటే మొద్దకై ఎస్తర్ని అర్థం చేసుకోకుండా ఆయన నువ్వు ఈ సమయంలో మౌనంగా ఉంటే ఇంతలకు సహాయము విడుదలయ్యి మరి ఒక నుంచి వస్తుంది నీవును నీ తండ్రి ఇంటి వాళ్ళను నశించిద్దురు నీవును నీ తండ్రి ఇంటి వాళ్ళను నశించిదురు నీవు ఈ సమయంను బట్టి రాజ్యములకు వచ్చి తీవేమో ఆలోచించుకోమని ఆలోచించుకోనమని అయితే వస్తారు అని ఏమంటున్నానంటే అప్పుడు ఎస్తారు మొత్తకైతే మరలా ఇట్లా నేను పోయి సుశాన్ సుశాన్ అందు కనబడిన సమాజ మందిరంలకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి మూడు దినములు అన్నపానములు చేకుండి తండ్రి నేను అక్కడికి వెళ్ళినా కానీ నేను చనిపోతాను యూదులందరికీ సహాయము రాదు కాబట్టి నేను అందరి యూదులందరినీ సమాజ మందిరంలో సమకూర్చి మూడు దినాలు మీరు ఉపవాసము ఉండండి నేను నా పనిగతులము మేము ఉపవాసము ఉండుము ప్రవేశించిట న్యాయయుక్తము న్యాయ వ్యతిరేకముగా ఉన్నను నేను రాజునద్దకు ప్రవేశించేదును నేను నాశించినా నశించేదను అటువలనే మా అద్దకై బయలుదేరి తన వ్యస్త తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించేను అయితే మేము అంటుంది మూడు రోజులు మీరు ఉపవాసాలు ఉండండి నేను కూడా ఉపవాసం ఉంటాను ఒకవేళ నేను రాజున వెళ్తాను దేవుని కనికిరము నా ఉంటే దేవుడు నన్ను కనికరిస్తే రాజుకి నా దయ కలిగిస్తాడు ఒకవేళ దయ కలకపోతే నేను నశించినా నశిస్తాను మీరైతే ఉపవాస ప్రార్థనలు చేయండి అని మద్దకైకి చెప్తే మద్దకై ఆ ప్రకారంగా అందరినీ సమకూర్చి సమాజ మందిరంలో వాళ్ళు ఉపవాసం దేవునికి మొరపెట్టి ఈమె అప్పుడు వెళ్తుంది రాజు దగ్గరికి మూడవ దిన ముందు రాజభూషణములు ధరించుకొని రాజు నగరు యొక్క ఆవరణంలో రాజు సన్నిధిని వెళ్ళి నిలిచాను రాజునగరం ద్వారములకు ఎదురుగానున్న రాజా రాజా ఆవరణంలో తన రాజాసనము మీద రాజు కూర్చొని ఉండెను రాజు అయిన ఎస్తేరు ఆవరణంలో నిలవబడి ఉండుట రాజు చూడగా ఆమె ఎందు అతనికి దయపుట్టెను రాజు తన చేతుల నుండి బంగారపు దండమును ఎస్తేరు కట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండం యొక్క కొన ముట్టెను అయితే మూడవ రోజు ము పాస్టింగ్ చేసింది ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి రాజవస్త్రాలు ధరించుకొని రాజనగరంలో ఆవరణంలో రాజు ఒక అంతఃపురంలో రాజు సన్నిధిలో వచ్చి నిలిచింది రాజునగరం ద్వారము ఎదురుగొనున్న రాజా రాజు తన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు పోయి ఆయన ఎదుట నిలబడింది అయితే రెండో అధ్యాయంలో రాణి అయిన వస్తారు ఆవరణంలో నిలవబడి ఉండుట రాజు చూడగా ఆమె ఎందు ఆయనకు అతనికి దయ పుట్టాను తన చేతిలో నున్న బంగారుపు దండను ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన్నను అయితే ఈమె వచ్చి రాజు సన్నిధిలో గుర్రలు ఉపవాస ప్రార్థన చేసి రాజవస్త్రాలు ధరించుకొని ఏసు ఆయన ముందు రాజు యొక్క ముందు నిలబడితే రాజుకి ఎస్తను చూడంగానే కానీ ఆమె ప్రవేశించకూడదు ఆయన అంతపురంలో ఉన్నాడు కానీ ఆయన అలాంటి ఒంటరిగా అంతపురంలో ఉన్నప్పుడు ఎవరు కూడా ఆయన దగ్గరికి రాకూడదు అది రాజు ఆరు అయినా దేవుని దగ్గర బతిమ్మ మూడు రోజుల ఉపవాసం ఉండి పోయి ఎలా యూదులను రక్షించాలని చెప్పి ఉపవాసం ఉండి రాజు సన్నిధిలో నిలబడినప్పుడు రాజుకి ఎస్తరు పట్ల దయ పుట్టిను తన చేతిలో ఉన్న దండమును ఆమె వైపు చాపినప్పుడు ఎస్తారు పరిగెత్తుకొని వెళ్ళి ఆ దండం యొక్క కొన ముట్టింది అప్పుడు రాజు అంటున్నాడు ఎస్తారు రాణివైనా ఎస్తేరు నీకేమి కావలను నీ మనవి ఏమిటి రాజ్యంలో సగం నీకు అనుగ్రహించేదనని చెప్పగా ఎస్తారు రాజు అంటున్నాడు రాజు అడుగుతున్నాడు రాణివైనా ఎస్తారు నీకేమి కావలను నీ మనవి ఏంది రాజ్యంలో నీకు సగమైనా నేను ఇస్తాను నీ కోరిక ఏందో చెప్పమని అడుగుతాడు ఎస్ఏరు రాజునకు యుక్తముగా తోచినేడలా నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందునకు రాజు తామును హామాను నేను రావాలనని కోరుచున్నానని ప్రత్యుత్తరమిచ్చాను అయితే ఈ మా ఎస్ఏ రాణి అంటది అయ్యా నేను ఒక విందు చేయిస్తున్నాను ఆ విందుకు రాజు హామాను కూడా రావాలయ్యానని చెప్తుంది రాజు కూడా సరేనంటాడు మళ్ళీ మరుసటి రోజు కూడా ఈ వెళ్ళి నిలబడినప్పుడు అప్పుడు కూడా ఆయనకు దయ పుట్టుతుంది రాణి అయినా ఇస్తారు నీకేం కావాలా నీ మనవి ఏంది నీ కోరిక ఏంది నా రాజ్యంలో సగమైనా నీకు అన్నప్పుడు అయ్యా నేను విందు చేయించినాను విందుకు రావాలా మీరు అన్నప్పుడు అక్కడ అక్కడ ఇస్తారు అని చెప్తారు అయ్యా మేము నీ చేతి పరివాళ్ళము కానీ ఇట్లా ఆమాను మమ్మల్ని అందరినీ యుగులందరినీ ఇట్లా ప్రయత్నం చేసిండు మద్దకైనా సంపటానికి ఉరికొయ్యి దించిండు అని అక్కడ చెప్పినప్పుడు ఇవన్నీ రాజు రాణి అయినా రాజుతో చెప్తుంటే ఆమాను ఇవన్నీ చూసి ఆమానుకు అర్థమైపోయింది భయపడి వణికిపోతాడు వనికిపోయి ఎస్కార్ యొక్క కాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర సాష్టాంగ నమస్కారము ఆమె కాలు పట్టుకుంటాడు అమ్మ నా ప్రాణము నువ్వు రక్షించు ఎవరు ఈ పని చేసింది యువతులకు ఏమైంది ఎందుకు అని అని ఇట్లా ఆమెను ఇట్లా యువతులందరినీ సంహరించాలని మీ చేత రాజ ఆజ్ఞ ముద్ర మీ ఉంగరం చేత ముద్ర ఆజ్ఞ తీసుకున్నాడు ఇట్లా యువతులందరినీ నశింపజేయాలని ఉన్నప్పుడే ఉన్నాడు అని అన్నప్పుడు ఎవరు ఆ మనిషి అన్నప్పుడు ఆమాన్ అని చెప్పినప్పుడు ఆయనకు ఇంకా భయము వణుకు పుడతది రాణి ఆయన ఇస్తారు మూడు రోజులు ఉపవాసం ఉండి దేవుని దగ్గర ఆమె ఉపవాసం ఉనింది అప్పుడు రాజుకి దయ పుట్టింది యువతులందరినీ అప్పుడు ఆజ్ఞాపిస్తాడు ఈ ఆమాన్కేమో భయము వణుకు పుట్టి ఆమెను ప్రాణ కోసము వేస్తారు రాణిని బతిమలాడుకుంటాడమ్మ నువ్వు రాజుకు చెప్పి నా ప్రాణము దక్కించమ్మా అని ఆమె కాల ఉంటాడు అలో అయితే మనం కూడా దేవుని సన్నిధిలో మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు సైతాన్ని మన కాల కింద సైతాన్ని మన కాల కింద దేవుడు పెడతాడు అయితే ఆమానికి ఏదైతే మద్దకాయ కోసము యూదుల కోసము ఆయన నాశనం చేయాలని ఏ పథకం అయితే పెట్టుకున్నాడో ఇంటి వాళ్ళు నశిస్తారు అమ్మాను మద్దకాయ కోసం ఉరికొయ్యి తీస్తే ఆ ఉరికొయ్యి మీద ఆమాన్నే ఉరి ఎప్పుడైతే ఈ ఆమాని ఇంటి మీద అతికారం అంతా దేవుడు మొద్దకైకి ఇప్పిస్తాడు కానీ అది ప్రవేశించటకు అది యుక్తమైన సమయం కాకపోయినా కూడా ఉపవాస ప్రార్థన వల్ల దేవుడు అసాధ్యమైంది కూడా దేవుడు సాధ్యము చేశాడు ఉపవాస ప్రార్థన వల్ల అసాధ్యమైంది ఏది కూడా ఉండదు దేవుడు అక్కడ విజయము ఎస్తరానికి విజయమచ్చిండు యువదులందరినీ ఆమె కాపాడింది విషయ గ్రంథము ముప్పై ఒకటి అధ్యయంలో విషయ గ్రంథము ముప్పై ఒకటి ప్రశ్నించి ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య పెట్టకయువ యద్ధ విచారణ సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారం చేసుకుని వారి వారి రథములను విస్తారములనియు వారి రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించి వారికి శ్రమ ఆయనయు బుద్ధిమంతుడుగా ఉన్నాడు మాట తప్పక దుష్టుల ఇంటి వారి మీదను కీలు చేయ వారికి తోడ్పడి వారి మీదను ఆయన లేచులు ఐగుప్తుల మనుషులు దేవుడు కారు మను ఐగుప్తులు మనుషులే కానీ దేవుడు కారు ఐగుప్తులు గుర్రమ్ములు మాంస మాంసములే కానీ ఆత్మలు కావు ఎహోవాతన చెయ్యి చాపగా సహాయం చేయవాడు జోగును ఇక్కడ అంటున్నాడు ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య పెట్టక యోవార్త విచారించక సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెలుచు ఐగుప్తు అంటే ఈ లోకానికి సాదృశ్యము దేవుని దగ్గర విచారణ చేయకుండా దేవుని దగ్గర ప్రార్థన చేయకుండా దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం ఆయన దగ్గ ఆయన ఆయన దగ్గర విచారణ చేయకుండా ఆయన కోసం కనిపెట్టకుండా ఐగుప్తును ఆధారం చేసుకొని గుర్రములను సహాయము నిమిత్తమును ఐగిత్తునకు వెల్లుచు గుర్రములను ఆధారం చేసుకొని వారి రథములు విస్తారములనియో రౌతులు బలాఢ్యులనియో వారి ఆశ్రయించు వారికి శ్రమ అంటున్నారు దేవుణ్ణి మనుషులను ఆశ్రయించు వాళ్ళు చాలా ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గర చాలా డబ్బుంది అని ఎవరు వాళ్ళు గుర్రాలు బలమైనవి అనని ఎప్పుడు మనుషులను ఆధారం చేసుకుంటారో వాళ్ళకి దేవుడు అంటాడు శ్రమ అంటాడు ఆయనను ఆయన ఆయనయు బుద్ధిమంతుడుగా ఉన్నాడు మాట తప్పక దుష్టుల ఇంటి వారి మీదను కీడు చేయ వారికి ఆయన లేచులు అగ్యప్తులు మనుషులే కానీ దేవుడు కారు అయ్యుత్తుల గుర్రములు మాంసములే కానీ ఆత్మలు కావు అయితే మనం ఏష్యా గ్రంథము యాభై మూడు అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాము నీకు నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయ్యై ఉన్నాడో అనని మనల్ని సృష్టి సృష్టించిన దేవుడు మనకు భర్తయ్యి ఉన్నాడు కాబట్టి కీర్తనలో పద్నాలుగు అధ్యాయంలో కూడా అంటాడు ఈ దేవుడు మరణము వరకు మనల్ని నడిపిస్తాడు ఎప్పుడు కూడా ఈ దేవుడు మనల్ని చే దేవుడు కాదు దేవుని దగ్గర విచారణ చేయకుండా మనము మనుషులను ఆధారం చేసుకొని ఇంకా వేరే వాళ్ళ మీద ఆధారపడి దేవుని దగ్గర మనం విచారణ చేయకుండా ఉంటే మనకు మనకి శ్రమ అయితే కీర్తనలు ముప్పై అధ్యాయము కీర్తనలు ముప్పై ఏడులు అంటాడు చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడకము దుష్కార్యములు చేయవారిని చూసి మత్సర వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోదురు పచ్చని కూరవలనే వలనే వాడిపోదురు ఎగోవాందు నమ్మిక నుంచి మేలు చేయము దేశమందు నివసించి సత్యమును అనుసరించుము యహోవాని సంతోషించుము ఆయన హృదయములను హృదయ వాంఛలను తీర్చును నీ మార్గము యహోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకొనము ఆయన నీ కార్యము నెరవేర్చును చెడ్డవాన్ని చూసి లోకంలో ఎంతో మంది చెడ్డగా అంటే దేవుళ్ళ లేకుండా పాపాలు చేస్తూ ఇద లంచం పూర్చుకుంటూ ఎంతో దేవునికి వ్యతిరేకంగా ఉండి వారు వర్ధు వర్ధులుతా ఉంటారు అయితే దేవుణ్ణి ఎందుండి యథార్థంగా ఉండి ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఒక్కొక్కసారి కష్టాలు పాలవుతూ వాళ్ళు అనేక కష్టాలలో నడిపిస్తుంటారు అయితే మనసుకి ఎంతో బాగా అనిపించింది అరవై ఏడు కూడా దాబిది మహారాజు కూడా అలా ఉంటే ఆయన ఆయన కూడా ఈ సంగతి ఏందో దేవుని దగ్గర తెలుసుకోవాలని దేవుని ఆలయానికి వెళ్తాడు వెళ్ళి అక్కడ చూస్తే అప్పుడు నువ్వు కాలుచారుచోటనే వాళ్ళని ఉంచి ఉన్నావు ప్రభాండడు అట్లనే దుష్టులు దుష్టులు దుస్తులను చూసి దుష్కార్యములు చేయవారిని చూసి మత్సర వారు గడ్డి త్వరగా ఎండిపోతారు వాళ్ళందరి లోకంలో అలా ఇలా ఉన్నా వాళ్ళు బాగా వర్ధితులు వర్ధిల్లుతున్నారు నేను ఇలా ఉన్నానని మనం ఎప్పుడు కూడా దిగులు చెందంట నీతి మంతుల కూడా నివాస దేవుడు వర్ధిలు చేయగల దేవుడై ఉన్నాడు వారు వారు గడ్డి వలనే త్వరగా పచ్చని కూర వాడిపోదురు ఎవరు నమ్మిక ఉంచి మేలు చేయము దేశమందు నివసించి సత్యమును అనుసరించము దేవుని అందు యహోవ ఎందు నమ్మిక ఉంచాలంట నమ్మిక ఇంచి మేలు చేయము దేశమందు నివసించి సత్యమును అనుసరించము యేసు ప్రభు దేవుడే సత్యమై ఉన్నాడు ఆయనను మనము అనుసరించుము యహోవాని సంతోషించుము ఆయన నీ హృదయ తీర్చును గొప్ప దేవుడు నాకున్నాడని ఆయనను బట్టి యేసుప్రభుని బట్టి మనము సంతోషిస్తే ఆయన మన హృదయ కూడా తీరుస్తాడంటాడు నీ మార్గము ఎవో వాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకొనము ఆయన నీ కార్యము నెరవేర్చును ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకుంటావో ఆయన మీద ఆధారపడతావు నీవు ఆయన నమ్ముకొనము ఆయన నీ కార్యము నెరవేర్చును ఇంకా ఎస్యా ఇరవై ఆరులో అంటాడు ఇరవై ఆరు కూడా ఎవని మనసు నీ మీద ఆనుకొను వాని నీవు పూర్ణ శాంతి కాపాడదు దేవుని మనము ఆయన మన మనస్సు ఆయన మీద ఉన్నప్పుడు ఆయన మనకు పూర్ణ శాంతి ఆయన మీద మనం ఆనుకున్నప్పుడు ఆయనలో మనం జీవించినప్పుడు ఆయనలో మనం గడిపినప్పుడు ఆయన కోసం మనం ఎదురు చూసినప్పుడు ఆయన బిడల్ని ఆయన ఎన్నడు కూడా సిగ్గుపరచుడు దేవుడు ఎప్పుడు కూడా సిగ్గుపరచాడు ఆయనను మనం నమ్ముకుంటాం కాబట్టి ఆయన మీద మనం ఆశ పెట్టుకుంటాం కానీ పెట్టుకుంటాం కాబట్టి మనలో పూర్ణ శాంతి కలవారుగా దేవుడు మనకు సహాయము చేస్తాడు నా చిన్న సాక్ష్యం చెప్తాను మా అల్లుడు మా అమ్మాయిని ఇక్కడ మా దగ్గర ఇచ్చిపెట్టి నాలుగు నెలలు ఆయన వాళ్ళ తమ్ముడు దగ్గర ఉన్నాడు పని చేసుకుంటా వస్తా పోతా ఉన్నాడు ఇక్కడ కొన్ని అప్పులు చేసుకొని పోయిండు అయితే కొన్ని దినాలు దినాలు గడిచే కొన్ని అసలు ఆయన భార్య కానీ పిల్లల మీద కానీ ఆయన పట్టించుకోవటం లేదు అసలు రావటం మానేసిండు వాళ్ళకు తిండి తిప్పలన్నీ మానేసిండు ఈమెనే రమ్మంటున్నాడు సామాను అన్ని ఇడిచిపెట్టి నా దగ్గరికి రా అని చెప్పి ఈమెను అన్నాడు ఈమెమో సామాను ఇవన్నీ ఇడిచిపెట్టి నేను రాను అనని ఈమె అంటుంది ఆయనేమో రావటం లేదు ఈమెమో అక్కడికి పోవటం లేదు నాలుగు నెలలు గడిచినాయి దేవుని సన్నిధిలో ఎంతో ప్రార్థన చేస్తున్నావు రాత్రిలలో కూడా రెండు గంటల దాకా నిద్రపోకుండా ప్రభా సహాయం చేయడాయినా ఆయన నడిపించి ప్రభాని ఎంత వేదంతో అసలు అంత నిరాశ కానీ దేవుడు సహాయం తప్పకుండా చేస్తాడని నాకైతే దేవుడు నా ప్రార్థన ఎప్పుడు దేవుడు వ్యర్థం చేయడని నాకు విశ్వాసం ఉండే కానీ ఎంత ప్రార్థన చేసినా కూడా ఆయన ఇక్కడికి రాలేదు మేము ప్రార్థన మీటింగ్లు పెట్టించినాము కానీ రాలేదు ప్రభావ భార్య భర్తను ఎడబాయకూడదు అని ఈయన నాలుగు నెలలు అయింది పిల్లలు అనుకోవటం లేదు రాటం లేదు అంటే దేవుడు ఏమని తీసుకుపోయి ఊరి కాడ ఆయన ఊరికి వెళ్ళిండు తీసుకుపోయి వాళ్ళ ఇంటికాడ ఇచ్చిపెట్టి వాళ్ళు ఇంటి దగ్గర ఇచ్చిపెట్టి వచ్చినాము ఎన్నో మాట్లాడినారు పెద్ద గొడవ చేసిండు ఆయన కానీ చివరికి దేవుడు వాళ్ళిద్దరికీ శాంతి సమాధానము దేవుడు ఇచ్చిండు వాళ్ళిద్దరు ఎంతో ప్రేమతో ఉన్నారు మంచిగా ఉన్నారు దేవుడు గొప్ప మేలు చేసిండు వీళ్ళిద్దరు విడిపోతాము మేము అన్నట్టుగా అంత అంత వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు వచ్చింది కానీ దేవుడు ఇద్దరిని ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభా వాళ్ళు సమాధాన వాళ్ళిద్దరు కలిసి ఉండాలా ప్రభా ఆయన అక్కడ వేరే ఇదిగా ఉన్నాడు ప్రభా దేవుని దగ్గర ఎంత బతిలాడి దేవుని దగ్గర గోజారినప్పుడు ఆయన బిడల ప్రార్థన ఎప్పుడు దేవుడు యుద్ధం చేయలేదు దేవుడు వాళ్ళిద్దరిని కలిపిండు ఇద్దరు శాంతి సమాధానంతో మంచిగా ఉన్నారు మన మన కార్యాలు దేవుడు లేట్ అవుతున్నాయని మనం దేవుని మీద దేవుని దగ్గర విచారణ చేయకుండా మన మనుషులను ఆధారం చేసుకుంటే దేవుని దగ్గర విచారణ చేస్తే అక్కడ ఇన్మి నాకు మొరపెట్టు నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను అనని దేవుడు వాక్యంలో కూడా మనము చూస్తున్నాము దేవుడు మా కుటుంబంలో ఎన్నో మేలులు చేశాడు నన్ను నా భర్తకు ఎంతో బాగా సీరియస్ గా అయ్యేటట్టు ఉని కానీ దేవుడు స్వస్థపరిచిండు నన్ను బాగు చేసిండు స్వస్థపరిచిండు మా కుటుంబంలో దేవుడు ఎన్నో మేలు చేసిండు మాకు కూతురు విషయంలో మేమెంతో క్రింగిపోయినాము ఈ నాలుగు నెలల నుంచి ప్రార్థన చేస్తున్నాం ప్రభా జాబ్ రావటం లేదు ఎంత ప్రయాసపడ్డా మాకు జవాబు దొరకలేదు ప్రభా కన్నీళ్లతో ఉంటే వాక్యము ఎప్పటికప్పుడు నీ దుఃఖదినములు సమాప్తము లగును నీకు ఎప్పుడైనా నువ్వు దేవుని ఎందు సాక్ష్యం చెప్తావు అని దేవుడు ఆక్రమణను బలపరుస్తా ఉంది దేవుడు దేవుడు అలాగనే వాళ్ళ కుటుంబంలో శాంతి సమాధానము దేవుడు చేసిండు ఎన్నో మేలు దేవుడు చేసిండు ఇక్కడ ఉపవాస ప్రా మా కూతురు అని నేను ఇన్ని దినాలు ఉపవాసం ఉంటున్నామ్మా దేవుడు నాకు జాబ్ ఇవటం లేదు నాకు ఉపవాస ప్రార్థన చేసినా దేవుడు నాకు జాబ్ ఇవ్వలేదని ఆమెది కానీ దేవుడు ఉపవాస ప్రార్థన చేసినందుకు దేవుడు జవాబు ఇచ్చిండు వాళ్ళిద్దరికి శాంతి సమాధానము వాళ్ళు కలిసి ఉండేలాగా దేవుడు కృప చూపిండు మన విషయంలో కూడా దేవుడు మనకు సహాయము చేస్తాడు తప్పకుండా వేస్తారానికి యువతులందరినీ వేస్తారు రాని కాపాడింది దేవుడు కాపాడిండు వేస్తారా కానీ మూడు ఉపవాసం ఉంటే యువతులందరికీ వచ్చే దేవుడు కొట్టి వేసిండు వాళ్ళందరికీ ఇచ్చిండు మన సమస్య ఏదైనప్పటికీ దేవుడు మనకు సహాయము చేస్తాడు ఈ వాక్యము చిన్న వాక్యం దేవుడు దీవించింది గాక పరిశుద్ధుడా మహాగణుడ మహోన్నతుడా సర్వాధికారి సర్వశక్తి మంత్రుడా పరిశుద్ధుడా గొప్ప దేవ దేవాతి దేవానికి వందనాలు అయ్యానికి స్థితులు స్తోత్రాలను ఆయన ప్రభావం మీద ఇచ్చినవి ఆకాశాన్ని బట్టి నీకు కొట్లాది వందనాలు స్థితులు స్తోత్రాలను ప్రభాను నమ్మదగిన దేవుడు ప్రభా నీ వైపు చూసే వాళ్ళను ప్రభా ఎన్నడూ సిగ్గుపరిచు దేవుడు కావు ప్రభా పరిశుద్ధుడానికి వందనాలు ఆయన ప్రభానికి మా కార్యాలీ ప్రభా ఎవరైతే నిష్ప్రభలో ఉన్నారో ప్రభా మీరు తండ్రి వాక్యం ద్వారా ప్రభా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా అన్ని శిష్యులను కద్దించినావు ప్రభా విశ్వాసం లేని విశ్వాసం లేని తనము వారు అయ్యా నీకే వందనాలు నాయన అయ్యా కొన్ని సమయాల్లో ప్రభా మేము కూడా నాయన చేసిన ప్రార్థనకు నాయన జాబ్ రాలేదని అయ్యా ఎంతో విసిగిపోతాం బేసారిపోతాం నాయన అయ్యమ్మ తప్పులు అపరాధాలు క్షమించాను నేను తండ్రి అమ్మదగిన దేవుడవ ప్రభా అీకే స్థుతుల స్తోత్రాలు నాయన అయ్యాన్ని బిడ్డలకు విజయం నిచ్చే దేవుడవ ప్రభా అ నువ్వు ప్రార్థన వినే దేవుడవ ప్రభా నీకే వందనాలు నాయన చెప్పబడ్డవాక్యం ప్రభా అండ్రి మాటల మీరు ఆశీర్వదించి దీవించి మనీ తండ్రి పలింపు చేయమని ఏసూ ప్రభా పడిపోయిన ప్రభా ప్రార్థనలో పడిపోయిన బిడలు ఉంటే లేవనెత్తమని వాక్యం ద్వారా మాట్లాడడం చెల్లించుకుంటూ ఏసు క్రీస్తు ప్రతి ఒక్క హృదయంలో పలింపు చేయమని ఏసు ప్రార్థిస్తున్నా తండ్రి ఆమె ఆశీర్వాదం మన ప్రభేసు కృపా కనికరము ప్రేమ సమాధానం నడిపించిన మనందరికీ లోకంలోని సకల పరిషత్తులకు సదాకాలం తోడే నడిపించింది కాదు ఆమె ప్రెజలర్ సిస్టర్ అందరికీ ప్రైజలర్ ప్రెజలర్ సిస్టర్స్